దీంట్లో ఇంకొక సూక్ష్మమైన విషయం కూడా గలదు అది నేను చెప్తాను తర్వాత నవా అరే విత్త కామాయ విత్తం ప్రియం ఆత్మనస్తు కామాయ విత్తం ప్రియం పోటీలు పడి డబ్బు సంపాదించి వాళ్ళకి ఈ వాక్యం చెప్పాలి డబ్బు ఎందుకు సంపాదిస్తున్నారు డబ్బు ప్రియమైనది కనుక డబ్బు ఎందువల్ల ప్రియమైనది డబ్బు స్వతహాగా ప్రీతికి కావలసిన లక్షణాలను కలిగి ఉన్నది కనుక డబ్బు ప్రియమైనదియా లేక డబ్బు ఆత్మ యొక్క ప్రయోజనము కొరకు ఆత్మానందము కొరకు డబ్బు ప్రియమైనది అని నువ్వు తెలుసుకుంటే డబ్బుకి ఆత్మకి ఉండే సంబంధం ఏమిటో తెలుసుకుంది డబ్బు చేతిలోకి వచ్చినప్పుడు ఆనందం అనిపించింది కదా ఈ ఆనందం డబ్బు ఆనందమా ఆత్మానందమా అని విచారం మీరు చేస్తారు చేస్తే ఇది ఆత్మానందం తప్ప డబ్బు ఆనందం కాదు డబ్బులో ఆనందం ఏం లేదు డబ్బు మీకు భోగ్య వస్తువులను తెచ్చి పెడుతుంది ఎదురుగా మీరు కోరుకునే వస్తువులన్నింటినీ డబ్బు ఎదురకుండా మీ ఇంద్రియాలలో పాటవం పాటవము అంటే బలం శక్తి ఉండి ఆ భోగ్య వస్తువులను మీరు ఇంద్రియాల ద్వారా ఆస్వాదించినప్పుడు వాటిని ఎంజాయ్ చేసినప్పుడు మీకు మనస్సులో ఉల్లాసం కలుగుతుంది అప్పుడు ఆనందం కలుగుతుంది ఈ ఆనందము ఆ భోగ్య వస్తువుల నుండి ఇంద్రియాల ద్వారా లోపలికి వెళ్ళింది అని మీరు అనుకుంటారు కానీ తప్పు నేను మీకు ఒక కథ చెప్తా ఇది ప్రఖ్యాతమైన కథే ఒక కుక్క ఇక్కడ అక్కడ వెతుకుతూ ఉంటుంది తిండి కోసం ఇది కుక్క దానికి ఒక బోన్ దొరికింది కుక్కకి బోన్ అంటే ఎముక ముక్క భూమిక కుక్కకి భూమికకి సంబంధం ఎంత దగ్గర అసలు భూమికకి అంతలా అతుక్కుపోయి ఉన్నటువంటి జంతువుతోటి మీరు ఏమి వ్యవహారం చేస్తారు ఈ మార్కెట్లో భూమికలు అమ్ముతారు ఆ భూమిక కొనుక్కొచ్చి కుక్కకి దానికి ఆటం వస్తుంది ఇవే దానికి ఒక భూమిక దొరికింది ఆ భూమిక కొంచెం విరిగిపోయిన భూమిక ఎముకండి భూమిక అంటారు ఎముకని అవునా విరిగిపోయిన ఎముక దొరికింది ఆ ఎముకని అది నోట్లో పెట్టి సాగతిస్తుంది ఎందుకు సాగతిస్తుంది ఎందుకంటే దాంట్లో ఏదైనా రసం ఉందేమో ఎండిపోయిన ఎముకలో రసం ఉంటుందా ఉండదు కానీ దానికి ఆ జ్ఞానం లేదుగా అందుకోసం ఆ భూమికను అది సాగతిస్తుంది ఇప్పుడు ఏమైందో తెలిసిన పెదవి కట్ అయింది ఆ కుక్క కట్ అయ్యి ఆ రక్తం ఆ భూమిక ద్వారా భూమిక కంటుకొని నాలికకి తగిలింది తగిలితే ఇదేదో రసం వస్తుంది అని టేస్ట్ చేసింది టేస్ట్ చేసి బాగుంది బాగుంది అని అప్పుడు ఆ కుక్క ఏమనుకుంటుందంటే ఇంత కష్టపడిన తర్వాత ఈ భూమికలో నాకు రసము లభించింది అనుకుంటుంది మనిషి అట్టివాడి ఎందుకంటే మనిషి డబ్బు పోగేస్తాడు డబ్బు పోగేస్తే ఆ డబ్బుని అలా పోగేసినప్పుడు పట్టుకున్నప్పుడు వాడి హృదయంలో ఉండే ఆనందము ఆ డబ్బు ద్వారా మళ్ళీ వాడికే వస్తుంది తన ఒంట్లో రక్తం తనకి భూమిక ద్వారా వచ్చినట్టుగా కుక్కకి అప్పుడు వాడు ఏమనుకుంటాడంటే ఆ కుక్క లాగే కుక్క ఏమనుకుంటుంది ఈ భూమిక నుంచి నాకు రసం వచ్చిందనుకుంటుంది భూమికలో రసం ఉంటే కదా అలాగే వీడు కూడా ఈ రూపాయి నోట్ల నుండి నాకు ఆనందం వచ్చింది అంటారు రూపాయి నోట్ల నుండి కాదు ఆనందం రూపాయి నోట్ల నుంచి ఏమొస్తుంది దగ్గర పది రూపాయలు ఒక ప్లేట్ ఇడ్లీ వస్తుంది ఆనందం రాదు ఆ ఇడ్లీ తింటే ఆనందం వస్తుంది ఇడ్లీ తింటే ఆనందం రాదు ఆ ఇడ్లీ తిన్నప్పుడు మీ మనస్సు ప్రశాంతమై మీ స్వరూపం నుంచి ఆనందం వస్తుంది ఇడ్లీ నుంచి ఆనందం కాదు ఇడ్లీ తింటే కడుపు నిండుతుంది తప్ప ఆనందం కాదు ఆనందం ఆత్మస్వరూపం నుంచే రావాలి ఎప్పుడైనా సరే సరే దృష్టాంతం ఏదో అలా ఉన్నది కాబట్టి సో విత్తము యొక్క ప్రయోజనము కొరకు విత్తము ప్రియము కాదు తన స్వరూపము యొక్క ఆనందము ద్వారా మాత్రమే విత్తము ప్రియమవుతూ ఉంటుంది తర్వాత ఇంకోటండి మీరు ఆలోచించండి మానవుని జీవితం ఏమిటండి వీడు నా భార్య నా భార్య నా భర్త నా భర్త అంటాడు ఏమంటే ఓ కాలంలో కలుసుకుంటారు ఇంకో కాలంలో విడిపోతారుగా నా డబ్బు నా డబ్బుని పోవేసి కూర్చుంటాడు ఓ కాలంలో ఆ పోవేసి ఆ కట్టలు లెక్కబెట్టుకుంటావు కాగితాలు లెక్క పెట్టుకుంటావు వాళ్ళు మూర్ఖంగా వంద రూపాయల కాగితాలని దాచుకునేవారు అవి పాడైపోతే వాటిని ఎండలో పెట్టుకుని మళ్ళీ ఎండిన తర్వాత మళ్ళీ లెక్క పెట్టుకుని ఓ చేసి మా ఊళ్ళో ఒక ఉన్నారు ఆయన పేరు ఉంది ఏమన్నా ఆయన ఏం చేస్తున్నాడు నేను అడిగారు అంటే దాబా పాత వంద పాత రూపాయి నోట్లని ఎండలో ఒక పెట్టి వాటిని కాపలాగా ఆశ్రమించినాడు అని చెప్పాడు సో ఆ కపలా కాసి అవన్నీ మళ్ళీ ఎండాకి కొంత పొడిగా బేళుక్కుగా తయారైన తర్వాత వాటి కత్తగట్టి మళ్ళీ లోపల పెట్టుకునే ఆఖరికి ఏమైపోతాడండి మనిషి అంత కష్టపడి వాటిని భద్రం చేస్తాడు భుంజంతి ధూస్తాకృపణ విత్తం అన్నట్లుగా వీడి ఆ ధనాన్ని వీడు ఎప్పుడూ అనుభవించడు వీడి తరువాత వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేస్తారు వీడు దేహత్యాగం చేసి అవతలకు మని ఆ విత్తము వల్ల వీడు పొందింది దుఃఖమే కానీ మరొకటేమీ ఉండదు కానీ దాంట్లో సుఖం ఉందనుకుంటాడు ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం చేయడు మనిషి యొక్క జీవితము ఆది నుండి అంతం వరకు కూడా ఈ నాని అలాగ మమకారాన్ని పెట్టుకోవడం మూలంగా దుఃఖంగానే గడుస్తుంది కానీ వీడికి అసలు సుఖానుభవం ఉండనే ఉండదు యువనంలో మధ్య వయస్సులో కలహాలు దెబ్బలాట్లు అహంకారాలు రాగద్వేషాలు కోపతాపాలతో బతుకన్నంతా గడిచిపోతుంది పెద్ద వయసు వచ్చిన తర్వాత వీడికి అసలు వివేకం రానేయే రాదు ఒకవేళ ఒకసారి సంత వివేకం వచ్చినా శరీరంలో ఏమీ సత్వం ఉండదు ఆ వివేకం పెట్టుకుని అలా అలా పడి ఈ లోపల ఆ ఉన్న శరీరం కూడా పోతూనే ఉంటుంది మనిషి జీవితంలో ఏదైనా మెచ్చుకోదగ్గది ప్రశంసించదగ్గది మీకు ఏమైనా కనపడిందా ఈ ఫెమిలియర్ దాంట్లో ఈ మామూలుగా అలవాటై ఉన్నటువంటి జీవన శైలిలో ఇది మంచిది ఇది గొప్పది దీన్ని ప్రశంసించదగ్గది అనేది అనదగ్గది ఏదైనా కనపడిందండి ఏదీ లేదు ఏదీ లేదు ఎవరైనా పది మంది పోగిడితే నా అంతటి మునుగోడు లేడని మహాసంతోషపడతాడు ఈ లోపల ఎవడో ఒకడు తిడతాడు పది మంది ఎవళ్ళు పోగడని వాళ్ళని ఎవళ్ళు తిట్టడం వాడు ఒంటరిగా బతికేస్తూ ఉంటాడు కానీ వంద మంది ఒక చోటికి జరిగి జిందాబాద్ జిందాబాద్ అని పొగిడితే ఎవడో ఒకళ్ళు లేచి ముర్దాబాద్ అంటాడు ఎవడో ఒకడు ఉంటాడు ఇప్పుడు బాబా గారు సాయిబాబా చాలా గొప్పవాడు చాలా గొప్పవాడని లక్ష మంది పొగిడితే ఒకడు బొమ్మ ఫోటో ఏదో తీస్తాడు లేకపోతే పేపర్లో రాస్తాడు ఆయన గొప్పవాడు కాదు అని రాస్తాడు ఈ లక్ష మంది పొగిటింది అది మనసుకి ఉల్లాసం కొద్దిసేపిస్తుందనిపోతుంది ఆయన గొప్పవాడు కాదని ఎవడో రాశాడు చూడండి పేపర్లో అది మనస్సులో ముళ్ళు గుచ్చుకున్నట్టుగా గుర్తుకుంటుంది మానవుల జీవితాలు ఏమీ విలువైనవి వీటిల్లో ఏమీ సారము కలదు ఈ భార్య భర్త కొడుకు కూతురు డబ్బు దస్తం వాకిలి నాది నాది నాది నాది అని వీడు గోల అంతర్ధానం అయిపోతాడు దీంట్లో ఏమైనా మీకు సారం కనపడిందా మరి ఏమిటి పాఠం ఏమిటో తెలుసునండి ఈ ఫెమిలియర్ ఫ్యాషన్ ప్యాషన్ ఆసక్తి హ్యాబిట్ అలవాటు దీనికి వ్యతిరేకంగా మీ హృదయంలో ఒక విప్లవమే రావాల్సి ఉంటుంది ఆ విప్లవం వచ్చినప్పుడు మాత్రమే భావాత్మకమైన విప్లవం ఇదేమీ రక్తంతో కూడిన విప్లవం కమ్యూనిస్ట్ విప్లవం అనేది కాదు ఒక భావాత్మకమైన విప్లవం వచ్చినప్పుడు మాత్రమే మీరు సత్యాన్ని తెలుసుకోగలుగుతారు దానికోసం ఈ మంత్రం మనిషిని ముందుకు తోస్తూ ఉందనమాట అందుకోసం ఈ మనిషి ఆసక్తిని పెంచుకునే అంశాలు ఎన్నున్నాయో వాటినన్నిటినీ ఏకరవు పెడుతూ ఉన్నారు భాష్యకారులు నవా అరే విత్త మంత్రం నవా అరే బ్రహ్మణ కామాయ బ్రహ్మప్రియం భవతి ఆత్మనస్తుకామాయ బ్రహ్మప్రియం భవతి బ్రహ్మ అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి పరబ్రహ్మ జగత్కారణం అది కాదు ఇక్కడ లేకపోతే బ్రహ్మ అంటే అర్థం ఉంది అది కాదు బ్రహ్మ అంటే బ్రాహ్మణుడు అర్థం ఎందుకని పక్కనే ఉందో తెలిసిన క్షత్రస్య అని క్షత్రియుడు ఏమంటే క్షత్రియుడికి ముందే ఉంటుంది బ్రాహ్మణుడు కాబట్టి బ్రహ్మ అంటే బ్రాహ్మణుడు ఒకసారి నేను చిన్నప్పుడు ఉపనయనం చేసి వేదవది వదిలిస్తూ ఉండేవాళ్ళం మేము కుంబ సుబ్రహస్ గారి దగ్గర శాస్త్రాలు శాస్త్రాలు అంటే మరి ఆ వయస్సుకి అవే శాస్త్రాలు ఏ చదువుతూ ఉండేవాళ్ళం పర్వాలేదు కన్నెత్తి చూసే విధంగానే చేసి సుబ్రహస్ గారి శీర్షురాలు వెళ్ళాలి సంస్కృత పండితులు తెలుగు పండితులు కూడా సరే వాళ్ళు సుబ్రహ్యసి గారి శిశ్వరరావు వాళ్ళని దూరంగా పెట్టకపోతే మేము మాఘ కావ్యం చదివేవాళ్ళం ఆ రోజుల్లో చిన్నప్పుడు చదువుతుంటే మొడిపూరు కాలేజీలో భాషాపురమైన వాళ్ళకి మాఘం సిలబస్సులో ఉంది వన్ వన్ ఒక సర్గం రెండు సర్కోలో సిలబస్లో ఉండే అప్పుడు ఆ శ్లోకాలు వాళ్ళకి ఏదైనా సందేహం వస్తే మా దగ్గరికి వచ్చేవారు మేము బుడతలం వాళ్ళేమో జమజట్టిల్లో ఉండేవారు వచ్చే ఏ పంతులు ఇళ్ళరా అని కూర్చోబెట్టి చెప్పుకునేవారు వెళ్ళారు రాసుకునేవారు నోట్స్లో నిజంగా ఎనివే నేను నా దారిని ఎక్కడికో పోతుంటే ఒక పెద్ద ఆయన ఏమో చాలా ప్రేమగా నన్ను పిలిచాడు ఇంత ప్రేమగా పిలుస్తాడని నేను వెళ్ళా నన్ను అలా కూర్చోబెట్టేసి ఈ కబుర్లు ఆ కబుర్లు చెప్తో చాలా ప్రేమగా పిలుస్తూ ఇప్పుడే వస్తున్నాను నువ్వు ఎక్కడికి వెళ్ళిపోకుమా నీకు ఒక పండిద్దామని మామిడి పండు ఇస్తాను ఇక్కడే కూర్చో అని లోపలికి వెళ్ళిపోయాడు ఆయన మామిడి పండు ఈ లోపల అటే వెళ్తున్నావు ఒకతను రే నీతో పనుంది ఆయన జాగ్రత్త అని వెళ్ళిపోయాడు అని చెప్పి వెళ్ళిపోయాడు ఇంకొక అని వెళ్ళిపోగానే ఈ లోపల ఈ లోపల నుంచి మామిడి పండు తీసుకుని వచ్చాడు మామిడి పండు తీసుకోవా ఇక్కడే కూర్చుని తింటావా ఇంటికి పుట్టించిన తింటావా అంటే పూర్వవాళ్ళు కోపం ప్రేమగా ఇచ్చే సందర్భాలు కూడా లేకపోలేదు అంటే నేనున్నాను నాకు మామిడి పండుగ ఏం అక్కర్లేదండి ఇప్పుడు ఎందుకంటే ఈయన చెప్పి ల్యాపీ ఇస్తుంది ఈయన చెప్పాడు కదా మామిడి పండుగ ఏమక్కర్లేదండి నేను ఇంకా వెళ్ళిపోతానండి గురువు గారు వచ్చి వేలయ్యింది అంటే చూడబోయ్ మామిడి పండు నువ్వు నీ దగ్గర పెట్టుకోమ్మా పెట్టుకుని నువ్వు తర్వాత తింది నాకు నువ్వు పని చేసి పెట్టా అంటే ఏమిటండి పని అంటే రేపు మా నాయని నువ్వు బ్రాహ్మణుడుగా రావాలి అంటే ఉపనయనమైంది నాకు సుబ్రాయస్తి గారి దగ్గర శిష్యులం కాబట్టి బ్రాహ్మణు భోక్తగా రావాలి అంటే యోగ్యమైన బ్రాహ్మణు అసలు బ్రాహ్మణుడు దొరికితే సంతోషం యోగ్యమైన బ్రాహ్మణుడు దొరికితే ఇంకా సంతోషం కాబట్టి అలాగ భోక్తగా మంచి బ్రాహ్మణుడు ఉండాలి అని ఒక సంప్రదాయం దా అందుకోసం ఆయన పిలిచారు అంటే నేనున్నాను నేను ఇంటి దగ్గర అడిగి చెప్పాలన్నాను ఇంట్లో ఇంటి దగ్గర అడిగేది ఏముంటుంద్రా ఇంట్లో భోజన చేసే బదులు ఇక్కడ భోజనం చేస్తావు ఇంట్లో అంటే నేను ఇంట్లో సొంత కాదు ఎవరి ఇంట్లో ఉండేవాడిని ఆ ఊళ్ళో ఆయన నాయనగారు ఎంకెక్కడో నేను ఎక్కడో గురుకులంలో పడేడిసేవాడిని సో ఎక్కడో ఉంటున్నావు గురుకులంలో ఉంటున్నావు లేకపోతే ఇంట్లో ఉంటున్నావు నువ్వు పెద్ద చెప్పేసి అనుమతి తీసేసుకునేది ఏముంటుందమ్మా కాబట్టి నువ్వు వచ్చేసే రేపు వాళ్ళకి నేను కబురు పెడతానులే అని ఆయన అలా మొదలుపెట్టాడు సరే ఇంతకీ ఏమిటి ఆయన భక్తి దే వాళ్ళ మీద బ్రహ్మ ప్రియం భవతి ఈ బ్రాహ్మణుడు చాలా ప్రియమైన వాడు అయిపోయాడు అర్జెంటుగా నా మీద ఆయనకి అంత ప్రీతి కలిగింది ఎందువల్ల నా నా ప్రయోజనం కొరకు ఆయనకి నా మీద ప్రీతి కలిగిందా లేదు ఆయన యొక్క ప్రయోజనము కొరకు ఆయనకు నాపై ప్రీతి కలిగినది అవునండి కాబట్టి మాకు వేదం చదువుకున్న బ్రాహ్మణుడు కావాలండి వేదం చదువుకున్న బ్రాహ్మణుడు కావాలండి అని వెతికేస్తున్నాడేవిడు వేదం చదువుకున్న బ్రాహ్మణుడి మీద ప్రేమయా లేక వేదం మీద ప్రేమయా అది కాదు ఇది కాదు మరి ఎవరి మీద ప్రేమ అంటే మా గతించిన తండ్రి గారి మీద ప్రేమ ఆయన తిథి మరి అందుకోసమే బ్రాహ్మణుడు కావాల్సి వచ్చాడు గతించిన తండ్రి గారి మీద ప్రేమ తన మీద ప్రేమ తన మీద ప్రేమ కాబ నవా అరే బ్రహ్మణ కామాయ బ్రహ్మప్రియం ఆత్మనస్సు కామాయ బ్రహ్మ ప్రియం సర్పడిందా భాష్యకారులు నవా అరే బ్రహ్మణ మంత్రం నవా అరే క్షత్రస్య కామాయ క్షత్రం ప్రియం ఆత్మనస్టు కామాయ ప్రియం భాష్యం నవా అరే క్షత్రస్యా క్షత్రియుడు క్షత్రియుడంటే ప్రీతి ఎందువల్ల ప్రీతి అంటే క్షత్రియుల యొక్క ప్రయోజనం కొరకు క్షత్రియుడు ప్రియుడు కాడు తన యొక్క ప్రయోజనం కొరకు క్షత్రియుడు ప్రియుడవుతాడు ఇప్పుడు ఒక మంచి మినిస్ చీఫ్ మినిస్టర్ ఉన్నాడనుకోండి మంచి చీఫ్ మినిస్టర్ ఉన్నాడనుకోండి ప్రజలు అతన్ని ఇష్టపడతారు ఎందుకని అతను తమకు ప్రయోజనాన్ని చేకూర్చిపెట్టేడనే కారణంగా ఇష్టపడతారు అంతే కదా కాబట్టి అతను ఎవరో ముక్కు ముఖం తెలియనివాడు అతను తమకు అతని వలన తమకు కొన్ని ప్రయోజనాలు సిద్ధించే కనుక అతన్ని ఇష్టపడుతున్నారు కాబట్టి అన్ని సందర్భాల్లోనూ ప్రీతి లేక ప్రేమ ప్రేమ దీని అభిప్రాయం స్వార్థం కాదు చూడండి నేను అభిప్రాయం ఏంటంటే ప్రేమ ఎక్కడి నుంచి పుడుతోంది తన హృదయం నుంచి పుడుతోంది ఆనందము ఎక్కడి నుంచి వస్తోంది తన హృదయం నుంచి వస్తోంది అదే అభిప్రాయం నేను ఒక దృష్టాంతం చెప్తాను మీకు ఒకతను బీచ్ బీచ్ ఒడ్డున ఈ తువ్వాల ఒకటి తువ్వాలలో బరకం లాంటిది వేసుకుని అలా నడువు ఆకాశం చేసి చూస్తూ ఆ సముద్రం నుంచి వచ్చేటువంటి ఆ చల్ల గాలిని ఆస్వాదిస్తూ అలా పడుకునున్నాడు ఇది వెస్ట్రన్ కొంచెం ఇది వెస్ట్రన్ లక్షణం ఏమండి పడుక్కునుంటే అటే ఒకడు వెళ్తున్నాడు ఇతనికి తెలుసు ఆయన ఏమిటో చిన్న యంగ్ మ్యాన్ వై ఇవాళ పొగలు పనిచే ఉదయం పది గంటలకో పదకొండింటికో పొగలు పనిచేసుకుని కష్టపడి పనిచేసి నాలుగు రాళ్లు సంపాదించాల్సిన సమయంలో అలా సోమరిగా అలా పడుక్కున్నావేటి అని అడిగాడు అంటే తనున్నాడు మరి ఏం చేయాలండి అని అడిగాడు అంటే చక్కగా ఉద్యోగం చేసి ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళాలి కానీ ఇలా పడుకుని ఉండడం ఏమిటి అని అన్నారు ఉద్యోగానికి దేనికి వెళ్ళడం అండి అని అడిగాడు అడిగితే ఉద్యోగానికి దేనికైనా అలాంటి ప్రశ్న వేస్తావేటి పది రూపాయలు సంపాదించడం కోసం ఉద్యోగానికి వెళ్ళడం కదా అంటే పది రూపాయలు సంపాదించడం దేనికోసం అండి అంటే బ్రహ్మచారిగా ఉన్నావు పది రూపాయలు సంపాదిస్తే ఎవరైనా చక్కగా పిల్లనిస్తారు వివాహం చేసుకోవచ్చు పిల్లలు పుడతారు అవన్నీ ఎందుకండి అంటే మీకు ప్రమోషన్ వస్తుంది ఉద్యోగం కష్టపడి చేస్తే ప్రమోషన్ వస్తుంది ప్రమోషన్ లేనికండి ప్రమోషన్ వస్తే చాలా కష్టపడి పనిచేసిన తర్వాత పది రోజుల సెలవు తీసుకుని బీచ్కి వెళ్ళి బీచ్లో ఇలా తోహాలు పంచుకొని హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు అది అంటే వాళ్ళు ఏం చేస్తున్నా మరి అదే కదయ్యా దీనికోసం అదే దానికోసమే అయితే ఇంత చక్కెర కొట్టు రావడం ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ నేను చేస్తూనే ఉన్నాగా ఇప్పుడు వివాహం చేసుకోవాలి దేనికోసం భార్య ఉంటుంది భార్య దేనికోసం ఆనందం కోసం ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది నా హృదయంలోంచి వస్తుంది ఇంక మళ్ళీ ఈ చక్కరెందుకు కాబట్టి వివాహం చేసుకోవడం తప్పు కాదు భార్యని ప్రేమించడం చాలా అవసరం అదంతా మంచిదే కానీ ఆనందం మటుకు హృదయం నుంచే వస్తుంది ఆ విషయాల్ని తెలుసుకోకపోతే ఎదుటివారి నుండి నాకు సుఖము కావాలి అనుకుంటే ఎదుటివాడిని మన సుఖం కోసం మనం అజమాయిషీ చేసేటువంటి పద్ధతి వస్తుంది స్వార్థం వచ్చేస్తుంది నా హృదయంలో ఆనందము నిండా ఉన్నది నా ప్రీతి కొరకు నేను ఎదుటి వాళ్ళను ఇబ్బంది పెట్టాను అని ఎవడైతే మహా ఔదార్యంతో దర్శించగలుగుతాడో వాడు ఎదుటి వాళ్ళ దగ్గర తీసుకునేది ఏదైనా తీసుకుంటే తీసుకొచ్చిన సందర్భాన్ని బట్టి కానీ వాడు ఎప్పుడూ ప్రేమమూర్తిగా ఉండి వాడు ఇవ్వ ఇవ్వడమే ఎదుగుతాడు కానీ తీసుకోవాలనే దృష్టి ఉన్నాం కాబట్టి ఆ మమ జాయ మమ పతిహి ఈ మమ మమ పక్కన ఈ పేర్లన్నీ వీటన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది నవా అరే లోకామాయా లోకా ఆత్మనస్తుకాయ లోకా లోకములు లోకములు అంటే మాకు స్వర్గలోకం కావాలి తపోలోకాన్ని పొందాలి జనలోకాన్ని పొందాలి హిరణ్య గర్భలోకాన్ని పొందాలి అని వైదికులు లోకములను పొందాలి అని వాటి ఎందు ప్రీతిని ప్రదర్శిస్తూ ఉంటారు సో భాష్యం ఒక్క మాట ఉందనేసింది నవా అరే లోకా సో స్వర్గలోకం తీసుకోండి అన్ని లోకాలు కలిపి చెప్పారు ఆయన స్వర్గలోకం తీసుకోండి యజ్ఞం చేస్తున్నాడు దేనికోసం యజ్ఞం చేస్తున్నాడు స్వర్గం स्वर्गा पवर्ग देन स्वर्गा पे स्वर्ग भोगाई भोगे आनंद कल आनंद कल आनंद भोग स्वर् भोगा आनंद कल एडी इधा कल इन इधे मजम हो आनंद कल ఈ ఇప్పుడు వస్త్రం ఖరీదైన వస్త్రం కట్టుకుంటే ఆనందం కలుగుతుంది ఎక్కడ కలుగుతుంది వస్త్రంలో కలుగుతుందా హృదయంలో కలుగుతుందా హృదయంలో కలుగుతుంది వస్త్రంలో కలుగుతుట లేకపోతే వస్తువులో కలగదు హృదయంలో ఆనందం కలుగుతుంది ఇప్పుడు ఈ హృదయంలో కలిగే ఆనందము ఆ బాహ్యంలోనే ఉండే వస్తువుల ద్వారా లోపలికి వచ్చిందా లేక లోపల ఉన్నదే పైకి వచ్చిందా అన్నది వీడు తెలుసుకోవాలక్కర్లేదా ఇప్పుడు ఆ కుక్క ఆ బోన్ నుంచి వచ్చిన రసము తన దేహం నుంచే తన నుండే వచ్చిందా లేకపోతే బోన్ లోపల నుంచి వచ్చిందా దా అర్థం చేసుకుంటుంది కాబట్టి అదేవిధంగా మనం కూడా ఈ స్వర్గలోకంలో నుంచి వచ్చే ఆనందము అది హృదయంలోనే కలుగుతుంది హృదయంలోనే అది ప్రకటమవుతుంది కానీ బయట నుంచి లోపలికి వచ్చిందా ఆనందము లోపల లోపల ఉన్నదే ఆ పైన వేసిన కవర్ తొలగిపోయి ఉద్బుద్ధమైనదా చూసుకోవాలి ఇప్పుడు నీరు వచ్చిందంటే నీరు భూగర్భంలోంచి వచ్చిందా లేకపోతే కుళాయిలోంచి వచ్చిందండి భూగర్భంలోంచి వచ్చింది కానీ కనపడడానికి అలా కనపడుతుంది నల్లాలోంచి నీరు వచ్చింది కాబట్టి నల్లా నీరు ఇవ్వగలదా నల్లా నీటిని ఇవ్వలేదు భూగర్భంలో ఉన్న నీరు నల్లా ద్వారా వస్తుంది అలాగే హృదయంలో ఉన్న ఆనందము ఈ వస్తువు ద్వారా ఈ వస్తువు ద్వారా వస్తుంది ఈ విషయాన్ని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో ఇప్పుడు స్వర్గం ఎక్కడుంటుంది హృదయంలో ఉంటుంది అమెరికా వెళ్తే ఆనందం కలుగుతుంది అమెరికా వెళ్తే ఆనందం కలగదు ఒకసారి వెళ్ళి వస్తే తెలుస్తుంది అమెరికా వస్తే ఆనందం చెట్లేకతోటి వాళ్ళ రోజులు అక్కడ కూడా ఏదో మనం చాకరీ చేస్తా ఉంటే అట్టు పెట్టుకుంటారు నేను చాకరీ చేయను అంటే అట్లాంటిక్ సముద్రంలోకి విసిరేస్తాను నిజంగా అమెరికా యొక్క లక్షణం అది ఎనభై ఏళ్ళు ఎనభై సరే నువ్వు కష్టపడి పనిచేయాలి నీ డబ్బులు నువ్వు సంపాదించుకోవాలి నేను ఇంకా సంపాదించను అంటే తీసుకెళ్ళి ఆ సముద్రంలో పరస్తాను అంటే సోషల్ సొసైటీ యొక్క ప్రవృత్తి అధికంగా ఉంటుంది ఇక్కడలాగా సంపాదించకపోయినా కొడుకుని తండ్రి పోషిస్తూనే ఉంటాడు లేకపోతే వాళ్ళ పోషిస్తారు ఇక్కడలా ఉండదు అక్కడ ఇంకైతేనే పెద్ద వయసు వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే వెళ్ళి గోడ కొట్టిన బంతిలాగా వాపసు వచ్చేస్తారు అక్కడ ఎక్కువ కాలం ఉండలేరు ఇక్కడికి వచ్చేస్తారు అక్కడ సొసైటీలు ఉన్నాయి ఎవళ్ళు పలకరించని తల్లిదండ్రులని పలకరించి ప్రోత్సాహం చేసే సొసైటీలు ఉన్నాయి న్యూజెర్సీలో ఎడిసన్లో ఉన్నటువంటి సొసైటీలు నిజంగా కాబట్టి ఆత్మస్వరూపంలో ఆనందం ఉంటే అమెరికా వెళ్ళాక కూడా ఆనందం ఉంటుంది ఆత్మస్వరూపంలో ఆనందాన్ని మీరు ఆవిష్కరించుకోకపోతే ఏదో అమెరికా వెళ్ళినా చంద్రలోకానికి వెళ్ళినా సొంత లోకానికి వెళ్ళినా కూడా ఆనందము ఉండదు చిన్నప్పుడు ఒక చిత్రమైన సంభాషణ చిన్న విషయం కానీ చిత్రంగా ఉంటుంది నేను ఒకసారి అమలాపురం అండి గురుకుల్లోనో చదువుకునే రోజుల్లోనే నా దగ్గర పది రూపాయలు ఉండే పది రూపాయలు ఉంటే చాలా ఎక్కువ ఉండదండి పది రూపాయలు ఉండే నా దగ్గర ఈ పది రూపాయలు ఖర్చు పెట్టేయాలని తహతహ ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు చూశారంటే లాగేసుకుంటారు ఇది మనం ఏదో ఒక రకంగా ఖర్చు పెట్టేద్దాం ఖర్చు పెట్టేయాల్సింది అమలాపరం అంచేతనే టౌన్ పక్కకి వెళ్ళొద్దు రోడ్ ఇందరేమి పాఠం లేదు అమలాపురం వెళ్ళి అమలాపురం అంటే చాలా పెద్ద విషయం అండి సో మళ్ళీ మళ్ళీ అమలాపురం వస్తాము రాలేకపోతాము ఇది ఖర్చు పెట్టాల్సిందే ఎలా ఖర్చు పెట్టానంటే అక్కడ కళ్ళదోళ్ళు అమ్ముతారు నల్ల కళ్ళదోళ్ళు ఒకటి పది ఒకటి కొన్నా మర్నాడు సుబరాజి గారి దగ్గరికి వెళ్తే పాఠాలు చదివి వాళ్ళం సంస్కృత పాఠాలు కౌమిది లేకపోతే చంద్రాలలోకం అని అలంకార శాస్త్ర గ్రంథం చదివివాడు నేను అప్పట్లో ఆయన దగ్గర కావ్యాలోపే శుభ్రంగా చదివి వెళ్ళాం చదువులో తక్కువ ఏం లేదు ఈ సంస్కృతి చదువు సరే ఆయన దగ్గరికి వెళ్తే ఆ గుమ్మ ఈ కొత్తగా పెట్టుకులు ఎడ్డా ఎప్పుడు ఉండిదే ఆ గుమ్మం అది పెట్టుకుని వెళ్ళా తీసేసి ఆయన దగ్గరికి వెళ్ళాం ఆయన చూశారు చూసి ఏమిటో కళ్ళజోడి పెట్టావు ఏమైనా కంటికి ఏమైనా తేడాలు చేసిందా ఏమే అని అడిగారు పాపం అబ్బా నేను ఎవరు చెప్పాను నాకు కొంచెం ఏదో ప్రిక్ చేసినట్టయి అది కూలింగ్ కళ్ళ చూడండి అని చెప్పాను నేను కూలింగ్ కళ్ళ చూడండి కూలింగ్ కళ్ళ చూడండి ఏమిటవుతుంది అంటే అది పెట్టుకుంటే చల్లగా ఉంటుంది అని చెప్పాను కూలింగ్ అనే పదానికి తెలుగులో అనువాదం చేసి అంటే నేను హై స్కూల్లో కదా ఆయనకి ఇంగ్లీష్ వస్తుంది రాదు కదా మరి మన అవివేకాలు అలాగే ఉంటాయి సరే చల్లగా ఉంటుందండి పెట్టుకుంటాయి అప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఎండలో బాగా తిరిగి మిట్ట మధ్యాహ్నం ఎండలో బాగా తిరిగి నీడలోకి వచ్చి ఇంట్లోకి చల్లని నిమ్మకాయ రసం తాగి నీడలో కూర్చునే అప్పుడు ఈ తల్లదోడు పెట్టుకుంటే చల్లగా ఉంటుంది అని చెప్పారు ఆయన చెప్పింది అది నాకు కాబట్టి లోక లోకములను ఆ లోకాన్ని పొందితే అంటే అమెరికా వెళ్తే ఆనందంగా ఉంటుందంటే వాళ్ళ బాహ్యంగా అలా అనిపిస్తుంది కానీ మీ హృదయంలో ఆనందం లేకుండా మీరు అమెరికా వెళ్తే మీరక్కడ మహాదుఖాన్ని అనుభవిస్తారు మీ హృదయం పూర్ణంగా ఉన్న అమెరికా వెళ్ళారనుకోండి వెళ్ళకపోయినా ఆనందమే వెళ్ళినా ఆనందమే అప్పుడు వెళ్ళడం వెళ్ళకపోవడం అన్నది అకించిత్కరం అంటే ఇన్సిడెంట్ ఇంట్లో లేదో వెళ్తే అవసరం ఉంటే వెళ్ళొచ్చు లేకపోతే మానేయొచ్చు కానీ హృదయంలో వెలితి పెట్టుకుని మీరు అమెరికా వెళ్ళారనుకోండి నా కొడుకు అని అమెరికా వెళ్ళారనుకోండి సపోజ్ పొద్దున్నే వాళ్ళు అమెరికాలో ఎర్లీ రైజర్స్ శిక్ష ఎవరికి ఎవడో ఉండడో అందరూ రోడ్డు మీద ఉంటారు వెళ్ళిపోతారు కమ్యూనిటీ వెళ్ళిపోతారు ఎర్లీగా లేచేసి వాళ్ళు వెళ్ళిపోతారు సీరియల్స్ పా మిల్క్లో వేసుకుని తినేసి వెళ్ళిపోతారు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లో ఏముండవు అదే బ్రేక్ఫాస్ట్ అది తినేసి వెళ్ళిపోతారు తర్వాత భార్య కూడా ఉద్యోగం చేస్తూ ఆవిడ వెళ్ళిపోతుంది అత్తయ్య ఆ మీద పాలు పెట్టాను చూసుకోండి అని చెప్పేసి వీళ్ళు లేచేకపోతుంది ఇంకా ఈ అత్తయ్యను ఈ మామయ్య ఇంటి దగ్గర మళ్ళీ వాళ్ళు ఎప్పుడో ఐదు వస్తారు పిల్లలు ఎవళ్ళైనా ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు పూజ స్వామీజీ చెప్పారు ఒకసారి ఒక ఆయన స్వామీజీ దగ్గరికి కళ్ళ నీళ్ల పర్యంతమీ వచ్చాడు ఎందుకంటే ఆయన మనవడు గ్రాండ్ పా ఈజ్ క్రేజీ అన్నాడు అంటే గ్రాండ్ పిచ్చోడు అది మనవడు సర్టిఫికెట్ ఇచ్చాడు ఈయనకి ఎందుకంటే ఈయన ఆ మనవడిని తీసుకుని రోడ్లో కూర్చోబెట్టుకుని లేక వకలించుకుని ముద్దు పెట్టుకుని ఏదో చేద్దామని చూశాడు వాడే వాట్ ఆ వాట్ ఈస్ గోయింగ్ కీప్ అవే అని చెప్పాడు అని చెప్పి వెళ్ళిపోయా అమ్మతోటి గ్రాండ్ పా సీమ్స్ టు బీ క్రేజీ అని చెప్పాడు అది విన్నాడు ఆయన గుండంతా కూడా దుఃఖం అయిపోయి స్వామీజీ దగ్గరికి వచ్చి నన్ను గ్రాండ్ పా క్రేజీ అన్నాడని మా మనవడు అని కళ్ళ నీళ్ల పర్యంతం అయ్యాడు అడితే ఆయన చెప్పాడు నీకు గ్రాండ్ పా ఇది ఉంటాయి కా నువ్వు కొంచెం భగవద్గీత అది చదువుకో నేను ఇండియా పోతున్నాను మా స్వామి పాఠాలు చెప్తున్నాడు పోయి ఆయన క్లాసులో చదువుకో అని చెప్పేసి వెళ్ళిపోయాడు కాబట్టి అమెరికా ప్రియం కాదండి ఆత్మప్రియం లోకానం కామాయ లోకాభవంతి ఆత్మనస్తు కామాయ లోకాభవంతి కాబట్టి అమెరికా వెళ్ళదల్చుకున్న వాళ్ళు తమ హృదయంలో పూర్ణత్వాన్ని ఆనందాన్ని ఆవిష్కరించుకుని ఆ పూర్ణత్వాన్ని ఆనందాన్ని వాళ్ళకి ఇవ్వడం కోసం వెళ్ళాలి కానీ వాళ్ళు ఇస్తారు మనం తీసుకోవడం అమెరికా కదా అని వెళ్ళారంటే వీళ్ళు చిన్నపుచ్చుకుని వాపసు వస్తాం వాపసు వచ్చేప్పుడు అక్కడ వస్త్రాలు అక్కడ జాకెట్లు అక్కడ పెట్టెలు అవన్నీ కూడా తెచ్చుకుని రావచ్చు అంతవరకు అభ్యంతరం ఏం కానీ ఆనందం మాత్రం మీరు తెచ్చుకు వచ్చేది కాదు నవా అరే దేవాి ఆత్మనస్తు కామాయా దేవా ప్రియాభవంతి భాష్యకారులు నవా అరే దేవా దేవత ఏమంటే వెంకటేశ్వర స్వామి మీద ప్రీతి ఎందువల్ల ఎందువల్ల అంటే అన్ని కోరికలను తీర్చువాడు కాబట్టి ప్రీతి వెంకటేశ్వర స్వామి ప్రీతికి కారణం కోరికలను తీర్చువాడు సపోజ్ వెంకటేశ్వర స్వామి కల్లో కనపడిన ఈ కోరికలు నేను తీర్చడం మానేసాన్ని కలిగలను అని చెప్పాడు అనుకోండి అప్పుడు ఇంకా అక్కడ ఖాళీగా ఉంటుంది మనం వెళ్ళి ఎప్పుడైనా దర్శనం చేసుకురావచ్చు కాబట్టి దేవాహ ప్రియాభవంతి దేవతలు ఎప్పుడు ప్రియురాణురవుతారంటే దేవతల ప్రేమ కోసం దేవతలు ప్రియులు కోరిక తమ యొక్క ప్రేమ కోసం దేవతలు ప్రియులు పూర్వం రాముణ్ణి కృష్ణుణ్ణి పూజించేవారు ఇప్పుడు షిర్డి బాబా గారిని పూజిస్తున్నారు ఎందుకు పూజిస్తున్నారంటే షిర్డీ బాబా గారు కోరికలు తీరుస్తాడని ఎవళ్ళో చెప్తున్నారు ఆయన చెప్పలేదు పాపం నాకు అర్థమైనంతలో ఆయన అలా చెప్పినట్టు నాకు తెలియదు నేను చదివింది తక్కువ ఆయన ఇప్పుడు ఆయన గురించి వీళ్ళు ఏదో చెప్తూ ఉంటారు వీళ్ళు చెప్పే దాంట్లో ఏమీ సారమేముండదు సో వీళ్ళు చెప్పినవన్నీ పోవేసి ఒక పుస్తకం కింద పెడతారు పెట్టి చదవమంటారు దాంట్లో చదవడానికి ఏదైనా ఓకేసారి అంత తెలియ తెలుసుకోదగ్గది ఏదైనా ఉండాలి కదా దాంట్లో చదవడానికి కనీసం కథలో కొంత రొమాన్స్ అయినా ఉంటే చదవచ్చు ఏమీ ఉండదు ఒకటే పాట ఒకడున్నాడు వాడేమో భార్యా బిడ్డలతో కలిసి ఒడ్డమంట వెళ్తున్నాడు అక్కడికి వచ్చేవాడికి ఆ చెట్టు దగ్గరికి వచ్చేవాడికి భయం వేసింది ఆ బాబాగారిని తలుచుకుంటే ఆ భయం పోయింది ఏదో దెయ్యం కనబడితే ఆ దెయ్యాన్ని బాబాగారు తోలేశారు అంటే ఏదో కథ అది ఒక ఐదు పేజీలు ఆ తర్వాత ఇంకో ఐదు వారు ఒకటి క్యా బాధ ఏముంది ఏం చదువుతారు దాన్ని అయినా ఇది చదివినచ్చో మూడు పర్యాయములు దీనిని చదివినచ్చో నీ కోరికలు నీవు తీరిపోవు మూడు పర్యాయం లేకపోతే ఏదో ఒక ఆగితం వస్తుంది వంద కాపీలు ప్రింట్ చేసి పంచి పెట్టవాలి వీడు తీసుకొచ్చి అయా తీసుకోండి అని ప్రేమతో ఇస్తాడు మీ మీద ప్రేమతో మీ మీద నా ప్రేమ మీద లేదు ప్రేమ ఆ కాగితంలో ఉన్న మెసేజ్ మీద ప్రేమ దాని మీద నా ప్రేమ దాని మీద కూడా కాదు తన మీద తనకు ప్రేమ అరే ప్రేమ అనేది హృదయంలో ఉంటుందా దేవతలలో ఉండదు మహి దేవామాయ దేవాి ఇప్పుడు మీకు ఎవరి దగ్గరికైనా వెళ్ళాయా నా కోరిక తీరట్లేదు ఏం చేయమంటారని అడిగారనుకోండి అప్పుడు ఆయన మీరు ఎప్పుడు కని విని ఎరుగని ముక్కు ముఖం తెలియని అంటే ఎప్పుడు మీరు వినని దేవత పేరు చెప్పి ఈ దేవతను నీవు ఆరాధించవయా అని ఆయన సలహా ఇచ్చాడనుకోండి అప్పుడు మీరేం చేస్తారు ఆరాచిస్తారు ఆరోసిస్తారు అంటే ఆ దేవత మీద మీ ప్రీతి ఎప్పుడు మీరు ఎరగలు కూడా ఎరగరు ఆ దేవత మీద కాదు మీకు ప్రీతి మీకు ప్రీతి దేని మీద మీద మీకు ప్రీతి నవారే దేవానామకా దేవాియావంతి ఆత్మనస్టు కామాయ దేవాలుకోవాలి అన్యోషాన్యోహమస్మీతి సో అథోన్యా దేవతముపాస్త అన్యోషా వన్యోహమస్మీతి నవేద అని గృహదారుణి ఉపనిషత్తులు ఈ దొరక ఎక్కడో వచ్చింది నవా అదే భూత భూతాని ప్రియాని ఆత్మనస్తుకామాయా భూతాని ప్రియాణి భవంతి భాష్యం నవా అరే భూతానా భూతము అంటే ప్రాణులనర్థం ఓకే భూతం అంటే భూతాలు విషేచాలు అలాగే ఉంటారు అర్థం లేదు సంస్కృతంలో సంస్కృతంలో భూతశబ్దానికి ఉపనిషత్తుల్లో అక్కడ భూతమని వస్తుంది భూతమని వస్తే మీరు దెయ్యాలు ఎలా అనుకోకూడదు ప్రేతము అంటే కూడా దెయ్యం కాదు ప్రేతము అంటే మరణించినవాడు అని అర్థం భూతము అంటే ప్రాణి ఇంకా ఉన్నవాడు భూతం అంటే ఉన్నవాడు ప్రేతం అంటే పోయినవాడు అంతే అర్థం అంతేగాని దెయ్యం అని అలా అనుకోకూడదు పిశాచ అంటే మటుకు దెయ్యం ఉపనిషత్ వాంగ్మయంలో ఉన్న పరిస్థితి చెప్తున్నా ఉపనిషత్తులో మీకు పిశాచ అనే మాట రాదు ఎక్కడ జనరల్గా రాదు నాకు తెలిసి రాదు అది ఎక్కడో మిగతా తోటలో వస్తుంది ఇక్కడ మీకు భూత అని వస్తుంది భూత అంటే ప్రాణి ప్రేత అని ప్రేత ప్రేత్య అని వస్తుంది ప్రేత్యా స్మాల్లోకాదమృత భవంతి ప్రేత్య అంటే మరణించి ఆ ప్రేతాకి దగ్గరగా ఉంది కాబట్టి భూత సకల ప్రాణులు కుక్కపిల్ల మీద ప్రేమ ఉందంటాడు నాకు నా కుక్కపిల్ల మీద ప్రేమ ఎందుకు నా కుక్కపిల్ల మీద ప్రేమ అంటే కుక్క విశ్వాసము గల జంతువు అందువల్ల ప్రేమ ఎవరి మీద నా విశ్వాసం పక్కింటి వాళ్ళ మీద కుక్క విశ్వాసం చూపిస్తే వీడు కుక్కని ప్రేమిస్తాడు రోడ్డు మీద దింపేస్త వస్తాయి తన మీద విశ్వాసం చూపిస్తే కుక్కను ప్రేమిస్తాడు కాబట్టి ఆత్మనశ్వాసం తన ఆత్మనష్టామాయ భూతాన్ని ప్రియాణి భవంతి తర్వాత వా అరే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మను కామాయ సర్వం ప్రియం భవతి సరే ఇంకా ఈ లిస్ట్ ఇది అయ్యి లిస్టా ఏమన్నా ఇంకా అవుతుందా అవదా అంటే ఇంకా సార్ వా భాష్యకారులు సర్వస్య ఏమో కొన్ని చెప్పాం లిస్ట్ కింద ఇంకా ఏమైనా ఉంటే అవి కూడా మీరు దాంట్లో వేసుకోండి ఏదైనా సరే మీకు ప్రియమైనది సర్వము వాస్తవంగా దాని మీద దాని కొరకు అది ప్రియమవ్వటం లేదు ఆత్మనస్తుకామాయ సర్వం ప్రియం భవతి అని సర్వశబ్దం చేత చెప్పని వాటినన్నిటినీ మనం లిక్స్ట్లో పెట్టుకున్నట్లే అయినది ఇక్కడ భాష్యకారులు ఒక చక్కటి వ్యాఖ్యానం చేస్తున్నారు తర్వాత వాక్యానికి వెళ్ళి ముందు భాష్యం పూర్వం పూర్వం యథాసన్నే ప్రీతి సాధనే వచనం అది ఇప్పుడు పూర్వం పూర్వం వచనం ముందు ముందు ముందు ముందు అంటే ఇప్పుడు పతి పత్ని పుత్ర ఉన్నాయనుకోండి పతి పతి పత్ని పుత్ర మీరు పతితో మొదలుపెట్టండి పతి ప్రారంభము పతి అంటే భర్త భర్తకి ఎవళ్ళు ప్రియులు భార్య ప్రియులు అని ఫస్ట్ చెప్పారు కదా జాయా అని చెప్పారు ఆ తర్వాత ఏం చెప్పారు పుత్ర అని చెప్పారు ఏమండి ఆ తర్వాత ఏం చెప్పారు విత్త చెప్పారు ఈ వరసలో ఒక ప్రత్యేకత ఉన్నది పూర్వం పూర్వం యథాసన్నే ప్రీతి సాధనే విచ వచనం ఆసన్న యథాసన్న అంటే ఆసన్నతాం అనతిక్రమ్య ఇప్పుడు మీరు వెనక్కి వెళ్ళి ముందుకు వెళ్ళి కొలది అంటే వెనక్కి నుంచి మొదలుపెట్టి ముందుకు వెళ్ళీ కొలది అంటే ఈ మూడు తీసుకున్న పనిచేయండి ముందుదేది పతి పత్ని విత్ పుత్ర విత్త ఈ నాలుగు తీసుకోండి ఈ నాలుగింట్లో పూర్వమేది పతి తర్వాత పూర్వం మీది పత్ని తర్వాత పూర్వం మీది పుత్ర ఆఖరిది విత్త నాలుగు తీసుకుంటాయి కాబట్టి దీంట్లో విత్తతోటి పోలిస్తే పుత్ర పత్ని పతి పూర్వం ఉన్నాయి ఏమండి పుత్రతో పోలిస్తే పత్ని పతి పూర్వం ఉన్నాయి పత్నితో పోలిస్తే పతి పూర్వం ఉన్నది పూర్వం పూర్వం ఆ వరస ఎలా ఎందుకు పెట్టారంటే ఆ పూర్వమున్నది దగ్గర విత్తము కంటే పుత్రుడు దగ్గర వీడికి దగ్గర వీడి హృదయానికి పుత్రుడి కంటే పత్ని వీడి హృదయానికి దగ్గర పత్ని కంటే తనకు తనసు హృదయానికి దగ్గర అది అర్థం పూర్వం పూర్వం యథాసన్నే ఆసన్నా అంటే దగ్గరగా ఉండడం ప్రీతి సాధనే వచనం ఇప్పుడు చూడండి విత్తమునందు ప్రీతి గలదు ఏమండి విత్తము కంటే పుత్రుని దగ్గర కాబట్టి పుత్రునియందు ప్రీతి ఇంకా ఎక్కువ ఉంటుంది పుత్రుని కంటే పత్తిని దగ్గర పత్ని ఎంత ప్రీతి ఇంకా ఎక్కువ ఉంటుంది అలాగనమాట అది వ్యవస్థ ఆ వాక్యం కొంచెం డిఫికల్ట్ వాక్యం అక్కడ ఆనందగిరి కూడా రాస్తాడు ఏదోను సో అక్కడ ఏమంటాడంటే ఆనందగిరి యద్సన్నం ప్రీతి సాధనం తత్తదనతిక్రమ్య తస్మిన్ విషయే పూర్వం పూర్వం వచనం ఇది యోజన ఇవన్నీ ప్రీతి సాధనములే పత్ని పుత్ర విత్త అన్నిటి ప్రీతి కలదు అన్ని ప్రీతిని కలిగిస్తాయి అన్ని ప్రీతి సాధనములే కానీ వీటిలో కూడా ఒక గ్రడేషన్ ఉంది ఏది ఏది దగ్గర దగ్గర అవుతుందో అది ప్రీతి విషయంలో ముందు ముందు పెట్టబడుతుంది మీకు దృష్టాంతం చెప్తా ఒకతను భార్య కొడుకు డబ్బు మూట పట్టుకుని వెళ్తున్నాడు ఇది విద్యాప్రకాశానందగిరి గారి కథ ఆయన భాగ భగవద్గీత పాఠంలో చెప్పేవారు ఇది యోగాశిష్టంలో అక్కడ ఉన్నదే వెళ్తుంటే ఏరు దాటుతున్నాడు పూర్వం వాళ్ళు ఏరు దాటిపోయేవారు ఈ ఇవేముండవు బ్రిడ్జిలోవేముండవు ఏరు అలా అడ్డంగా దాటి వెళ్ళిపోవడమే ఏరు దాటుతుంటే డబ్బు మూట రూపాయలు మూట పూర్వం నోట్లు కాదు రూపాయలు మూట బరువుగా ఉంటుంది అది ఇక్కడ పెట్టుకుని దాని మీద తలపాగా గట్టిగా చుట్టి మూత వేశాడు ఈ చేత్తో భార్య ఈ చేత్తో కొడుకు పట్టుకుని ఏరు దాటుతున్నాడు ఏరు దాటించాలి వాళ్ళని దాటించాలి వాళ్ళు దాటరు ఈదే దాటించాలి వెళుతూ ఈ లోపల వరద వచ్చింది ఈ ఏరుకి వరదలు అలా వస్తాయి పోతాయి చిన్న ఏరు వరదొస్తే ఈదుతున్నాడు వీళ్ళిద్దరినీ పట్టుకుని ఈత కొడుతున్నాడు నెత్తి మీద బరువు అయింది అప్పుడు ఏమనిపించిందంటే ఇంత బరువుతో నేను ఏదలేను కొంత బరువు తగ్గించుకోవాలి ఏమైనా ఆలోచిస్తాడంటే డబ్బు బతుకుంటే డబ్బు మళ్ళీ సంపాదించుకోవచ్చులే భార్య కొడుకు ఎక్కడి నుంచి వస్తారు డబ్బు ఎక్కడి నుంచైనా వస్తుంది మనిషి పోతే రాడుకా డబ్బు పోతే వస్తుంది అని ఆ తలపాగాన్ని లాగేసి ఆ డబ్బు వదిలిపెట్టేశాడు బరువు తగ్గింది అమ్మాయ్యా అనుకుని తీస్తున్నాడు ఇంకా ఒడ్డు రాలేదు మళ్ళీ బరువు ఎక్కువైంది ఇప్పుడు ఏం చేశాడంటే భార్య ఉంటే కొడుకుని ఇంకోసారి కనొచ్చు ఏం పెద్ద సమస్య ఉంది అని కొడుకుని వీదిలిపెట్టేశాడు ఆ ప్రవాహంలో భార్యని పట్టుకుని ఇస్తున్నాడు ఇంతలోకి ఇంకా ప్రవాహం ఎక్కువయ్యి ఇంకా బరువు ఎక్కువైపోయి మునిగిపోయే పరిస్థితి వస్తే బతుకుంటే ఇంకోహళ్ళు పిల్లనిస్తారు మళ్ళీ పెళ్ళాడచ్చని ఆవిడని వదిలేశాడు వదిలేసి ఈదుకుని గట్టుకు చేరుకున్నాడు బుధనము పుత్రుడు అది తను ఇవన్నీ వదిలిపెట్టేశాడు తను గట్టుకు చేరుకున్నాడు అది సమస్య యజ్జాసన్నే ప్రీతి సాధనే వచనం అంటే అది అర్థం కాబట్టి మీరు సర్వతో మొదలుపెట్టాలి సర్వ ఏదో ఫలానా చెప్పలేదు సర్వ సర్వ ఏదైనా ఉండొచ్చా సర్వ కాబట్టి దాని గురించి జంప చేయకండి ఏదైనా ఎనీథింగ్ ఎనీథింగ్ కంటే ఒక ప్రాణి ప్రీతి ఎక్కువ ఉంటుంది ఒక ప్రాణికంటే ఒక దేవత ఎందుకు ప్రీతి ఎక్కువ ఉంటుంది ఒక దేవత కంటే అసలు అలా వెనక్కి వెళ్ళాలి మీరు ఓకే లోకమునందు ప్రీతి ఎక్కువ ఉంటుంది అని ఆ ప్రీతిని ఆ విధంగా అక్కడ నిరూపించినారు తత్ర ఇష్టతరత్వా వైరాగ్యశ ఎందుకండి అలా ఎందుకు చెప్పారంటే చూడండి దేని మీద మీకు ఎంత ఎక్కువ ఆసక్తి ఉందో దాని మీద మీకు అంత ఎక్కువ వైరాగ్యం కావాలి అని చెప్పడం కోసం డబ్బు మీద నాకు మమకారం పోయిందండి కానీ ఇంకా కొడుకు అంటే మమకారం పోలేదు అంటే నాన్న డబ్బు మీద మమకారం కంటే కొడుకు మీద మమకారం చాలా బలమైనదిగా అంచేతను డబ్బు మీద మమకారాన్ని పోగొట్టే వైరాగ్యంతో కొడుకు మీద మమకారాన్ని కూడా పోగొట్టు దానికంటే బలమైనది పత్ని మమకారము దానిని కూడా పోగొట్టు దే అలా వరసల పెట్టడం ఎందుకంటే ఇక్కడ వైరాగ్యం తేలిక ఆ తేలికైంది పట్టుకుని కష్టమైంది వదిలిపెట్టకూడదు చాలామంది తేలికైంది పట్టుకుని కష్టమైంది వదిలిపెట్టేస్తారు అదే చేస్తారు ఇప్పుడు అనువాదం పుస్తకం ఉందంటే ఇంక ఒరిజినల్ వీలు పెట్టేసి అనువాసం పడుకుంటాం కాబట్టి వైరాగ్యం అంటే సర్వస్యతో పెడదామండి ఇక ఇంట్లో పాత కాగితాలు చాలా ఉన్నాయి వాటిని ఊరికే ఇచ్చేద్దాము దాంట్లో పెట్టి సంపాదించి ఇదేముంటుందని అలాగే అక్కడ మొదలుపెట్టకూడదు కానీ మొదలుపెట్టినా అలా అలా ముందుకు ముందుకు వస్తూ ఇష్టతరత్వా వైరాగ్యస్య సర్వం వైరాగ్యం కంటే దేవత మీద వైరాగ్యం గొప్ప అవసరం దేవత మీద వైరాగ్యం కంటే విత్తం మీద వైరాగ్యం అవసరం విత్తం మీద కంటే పుత్రుడు పుత్రుడి మీద కంటే పత్ని పత్ని మీద కంటే తన దేహము వైరాగ్యం అవసరం అల్టిమేట్గా అహ మమకార అహంకారముల మీద వైరాగ్యం వచ్చి వాటిని వదిలిపెట్టాలి అందుకోసమని ఆ క్రమాన్ని అలా బోధించినారు ఓం పూర్ణముదం పూర్ణముదం పూర్ణ పూర్ణముద్య